తమస పరమర్కవర్ణ పూర్ణ సనాతనపదం పురుషోత్తమాఖ్యం ఎస్నిదం జగదశేషమశేషమూర్త రజ్జ్వాుజంగమ ఇవ ప్రతిభాసిం వైశ్వరో గురాత్తి మూర్తిభేదవిభాగిని వ్యోమవత్ వ్యాప్తేహ దక్షిణామూర్తమ శ్రుతిస్మృతిపురాలయ కరుణాయ మామి భగవత్పాద శంకరక శర్రం కణేభృణయా భద్రం భద్రం భష్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తు వ్యసేమదేవస్ నంద్రో వృద్ధశ్రవాతి నోషా విశ్వేదా స్వస్తినస్క్ష్యోరిష్నేమి స్వస్తినో బృహస్పతిర్దా ఓం శాంతి శాంతిశాంతి పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వయన మహత్ సూక్ష్మాక్ష్మతరం నిత్యం తమవ తత్ ఏవి లేకపోయినా ఒకటి ఉంది అని అంటే ఆ లేనివి ఉన్నదాని లక్షణాలు కావు ఏవైనా ఉండొచ్చు కనుక ఉన్నది ఏదో మరొకదానితో కలిసి ఉన్నట్లుగా అనిపించచ్చు అలా ఉన్నవి ఏవో అవి లేకపోయినా ఒకటి ఉంది అనుకోండి ఆ ఉన్నదేదో ఇది సత్యమేమో కాని అంతకుముందు ఏవైతే ఉన్నావో అవి లేకపోయినా ఇది ఉండేటప్పుడు ఆ లేనివి ఏవో అవి దీని లక్షణాలు కావు ఎందుకని దీని లక్షణాలు కనుక అవి లేనప్పుడు ఇది కూడా లేకుండా పోవాలి సింపుల్ కనుక సత్యం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంది మరొకటి సత్యంలాగా కనిపించినా అది లేకపోయినా సత్యం ఉండేటప్పుడు ఆ లేనిదేదో అది సత్యం కాదు అది మిథ్యా అన్న కాబట్టి కుండ లేకపోయినా మట్టి ఉండేటప్పుడు కుండ అనేటువంటిది మట్టి లక్షణం కాదు అది లేకపోయినా ఇది గనక విలక్షణంగా కనుక కుండ మిథ్య తెలుసుకున్నాం అట్లాగే మట్టి ఏదైతే ఉందో మృతికే సత్యం ఇది సత్యం అని తెలుసుకున్నాం కాబట్టి యత్ పరమం బ్రహ్మ సర్వాత్మ సర్వంలో ఏదైతే సత్యవస్తువుగా ఉందో అది సర్వాత్మ అంటే సర్వం విదితం అవిదితం మనకు తెలిసింది మనకు తెలియంది అవి అలా ఉండడానికి ఆధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది సర్వాత్మ సర్వాత్మ అది అలా ఉండడానికి ఏది ఆధారమో అది సర్వాత్మ కాబట్టి మట్టి మట్టిగా ఉండడానికి కొండగాదు ఆధారం కొండ లేకపోయినా మట్టి ఉంటుంది అందుకని అది సర్వాత్మ కాదు మట్టి సర్వాత్మ ఎందుకని అన్ని పాత్రలు ఏ పాత్ర ఏ విధంగా ఉన్నా ఆ పాత్ర అలా ఉండడానికి ఆధారమైనటువంటిది మట్టి గనక ఇది సర్వాత్మ అవుతుంది ఇట్లా అర్థం చేసుకుంటూ పోవాలి కనుక యత్పరం బ్రహ్మ సర్వాత్మ కాబట్టి సర్వాత్మ గనక సర్వం అంటే సమస్తమైనటువంటి ఈ విశ్వం కాబట్టి విశ్వస్యాయతనం మహత్ దానికి ఆధారంగా తెలుస్తుంది ఏ విశ్వ అయితే వివిధ ప్రత్యేక గమ్యం అనేకమైనటువంటి రూపాలతో విషయాలతో తెలుస్తూ ఉందో ఈ ప్రపంచం పృథక్ వేరుగా తెలుస్తూ ఉందో ఈ వేరుగా తెలిసేటువంటి ఈ ప్రపంచానికి ఆధారంగా ఏదైతే ఉందో అది మహత్ విశ్వశ్యాయతనం విశ్వస్య ఆధారం ఇది సూక్ష్మాత్ సూక్ష్మతరం ఇది ఆకాశమే సూక్ష్మంగా తెలుస్తూ ఉంది కనుక ఆకాశం కన్నా సూక్ష్మము అందువల్ల సూక్ష్మాత్ సూక్ష్మతరం ఎప్పుడైతే సూక్ష్మాతు సూక్ష్మతరం అన్నాడు ఆకాశాదేహే అప్ప సూక్ష్మతరం ఆకాశం కంటే కూడాను సూక్ష్మత ఎందుకంటే అది సూక్ష్మం అన్నిటికన్నా దానికన్నా సూక్ష్మైనటువంటిది ఎప్పుడైతే ఆకాశం కన్నా సూక్ష్మం అని అన్నాడో అశా సర్వకారణత్వాత్ అన్నిటికీ కారణం ఇదే అయ్యి ఉంది ఆకాశం నుంచి సమస్తం వచ్చే ఆకాశం కూడా ధనం నుండి వచ్చింది గనక తత ఆకాశ సంభూత దాని నుండి ఆకాశం ఎప్పుడైతే వచ్చిందో అస సర్వకారణత్వాత్ సమస్తానికి కారణమైనటువంటిది ఆ పరబ్రహ్మతత్వంగా తెలుస్తుంది కారణం ఉండడం వల్ల కార్యం ఉంది విశ్వం తెలుస్తుందో ప్రపంచం కార్యరూపంలో తెలుస్తుంది దీనికి ఆధారంగా బ్రహ్మం తెలుస్తోంది జగత్ కార్యరూపంలో తెలుస్తోంది దీనికి ఆధారంగా కారణం బ్రహ్మం తెలుస్తుంది కార్యం ఉంది కారణం ఉంది కార్యం లేదు కారణం ఉంటుంది జగత్తు ఉంది బ్రహ్మం విశ్వశాయతనం మహత్ బ్రహ్మం ఉంది రేపు జగత్ లేదు విలీనం అయిపోయింది సుషుప్తి కాలే ఇక్కడ అట్లాగే ప్రళయకాలే అక్కడ ప్రళయ సమయే ప్రళయంలో జగత్ విలీనమైపోయినా కూడాను ఎక్కడ విలీనమైంది బ్రహ్మంలోనే విలీనమైంది గనక కార్యం కారణంలో విలీనమైంది కార్యం లేకపోయినా కారణం ఉంది ఇవి లేకపోయినా అది ఉంది అంటే ఇది ఏదైతే ఉందో ఇది దాని లక్షణం కాదు జగత్ లేకపోయినా బ్రహ్మం ఉందంటే ఇది దాని లక్షణం కాదు కొండ లేకపోయినా మట్టి ఉందంటే కొండ లక్షణం మట్టిది కాదు మట్టి ఉండడం వల్ల ఉంటుంది కారణం కాబట్టి కార్యంలో ఉండేది కారణమే కార్యం లేకపోయినా కారణం ఉంటుంది ఇట్లా అర్థం చేసుకుంటూ పోవాలి కార్యకారణం ఓకే కనుక సూక్ష్మత సూక్ష్మతరం అందువల్ల నిత్యం నిత్యం కార్యం నిత్యం కాదు ఒక కాలంలో ఉంటుంది ఒక కాలంలో ఉండేది కార్యం కారణం ఏదైతే ఉందో ఇది అన్ని కాలాల్లో ఉండి కాలాతీతంగా ఉంది అందువల్ల నిత్యం కాలవాచకం అది సదా కాలవాచకం కనుక నిత్యమయ్యి ఉంది సూక్ష్మాత సూక్ష్మతరం నిత్యం అక్కడికి వచ్చిందంటే తత్ అది ఏదైతే ఉందో తత్ బ్రహ్మ త్వమేవ అది ఇప్పుడు వచ్చినదంటది ఏంటంటే జగత్తు ఉంది బ్రహ్మం ఉంది బాగా అర్థం చేసుకుంది దాన్వయ వ్యతిరేకం జగత్తు ఉంది బ్రహ్మం ఉంది జగత్తు లేదు బ్రహ్మం ఉంది తత్ ఆ బ్రహ్మం త్వమేవ నీవే అది అంటే ఏంటి నీవు ఉన్నావు యం ఉంది అవస్థాయం లేదు నువ్వు ఉంటావు బ్రహ్మం ఉంది జగత్తుంది జగత్ లేదు బ్రహ్మం ఉంది నీవు ఉన్నావు నిన్నటి వరకు మనం చూసినట్టుగా ఏదైతే స్వప్నే సజీవ సుఖ దుఃఖభోక్త స్వమాయ కల్పిత జీవలోకే సుషుప్తికాలే సకలే వీలిని తమోభిభూత పరితృప్తిమేతి అది ఏదైతే ఉందో ఆ చైతన్యం ఏదైతే ఉందో ప్రత్యక్ చైతన్యం భాతి ప్రత్యక్ చైతన్యం భాత నేను ఉన్నాను ఆ హమస్మిమస్మిమస్మి అని ఏదైతే అంటూ ఆ అహం ఏది నేను అహం అంటున్నా నీ దగ్గరకు వస్తే త్వం అంటున్నా అర్థ థం అహం తత్ అది తత్ త్వమేవ అది నీవే త్వమేవ తత్ నీవే అది కాబట్టి అక్కడ డిఫరెన్స్ లేదు కనుక ఈ జాగ్రత్త స్వప్న సుక్షప్తి ప్రపంచాన్ని ఏదైతే ప్రకాశింపజేస్తూ స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని ఏదైతే ప్రకాశింపజేస్తూ అది దీనికి కారణమైంది గనక ఇవన్నీ ఉండడానికి అది ఆధారమయ్యుంది ఇవి లేకపోయినా అది ఉంటూ ఉంది గనక ఇవి దాని లక్షణాలు కాదు కాబట్టి బ్రహ్మ సత్యం జగన్మిత్య ఓకే మిథ్య అంటే ఏంటి లేనిదని కాదు దానిమీద ఆధారపడి ఉందని అర్థం కాబట్టి ఈ అవస్థాత్రయం ఏదైతే ఉందో శరీర తయం ఏదైతే ఉందో ఇవి లేవని కాదు వ్యవహార యోగ్యత్వం ఉన్నాయని తెలుస్తూ ఉన్నాయి దీంతోనే మనం సాధన చేస్తున్నాం దీంతోనే మనం శ్రవణం చేస్తున్నాం ఇవి ఉన్నవి కానీ ఆధారపడి ఉన్నది దేని మీద ఆధారపడి ఉన్నది చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి ఆ చైతన్యం సత్యం ఏదైతే ఆధారపడి ఉందో అది మిథ్య ఈ మిథ్య ఉండడానికి చైతన్యం ఆధారం కాబట్టి ఇది దానికన్నా వేరుగా ఉండలేదు గనక మిథ్య కూడా బ్రహ్మమే కానీ బ్రహ్మం మిథ్య కాదు అన్వయ మిథ్య కూడా బ్రహ్మమే అది అనంతమైనప్పుడు దానికన్నా వేరుగా ఉండేందుకు అవకాశమే లేదు గనక మిథ్య కూడా బ్రహ్మమే కాని బ్రహ్మం మిథ్య కాదు కుండ కూడా మట్టే కాని మట్టి కుండ కాదు ఫినిష్ నెక్స్ట్ జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం ఇంకా కొద్ది అవస్థాత్రయ ప్రక్రియలో నిన్నటి వరకు చాలా వరకు చూసాం ఇంకా కొద్ది డీప్గా వెళుతూ ఉన్నాం ఎందుకంటే స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆరోపాన్ని నిరాకరించడానికి ఆరోపం ఆరోపాన్ని నిరాకరించడానికి స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్లీజ్ జాగ్రత్త స్వప్న सुषुदि प्रपंचं यु प्रकाशते त्रह्म अहम ज्ञाप्वा केवल ज्ञान सर्वंध्य जागृत प्रपंचको मनो ఈ జాగ్రత్తలు ఎవరైతే ఈ జాగ్రత్త ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో ఇతనికి ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు అనుభవాలు కలుగుతున్నాయి ఇది ప్రత్యక్ష దాంతో పాటుగా ఇది ప్రత్యక్ష ప్రమాణం తెలుస్తుంది విశ్వం ఉంది విశ్వాన్ని నేను తెలుసుకుంటూ అట్లాగే అనుమాన ప్రమాణం గతంలో నేను ఏ చూచున్నాను వాటిలో కొద్ది భాగం చూస్తే దాన్ని బట్టి కూడా అర్థం చేసుకుంటూ ఇక మూడవది జ్ఞాపకాలు కాబట్టి గతంలో నాకు అనేకమైనటువంటి అనుభవాలున్నాయి వాటిని ఆధారం చేసుకుని ఇప్పుడుండే వాటిని అర్థం చేసుకుంటున్నా ఇదంతా కూడా విశ్వంలో జరుగుతూ ఉంది కాబట్టి విశ్వంలో ఏదైతే జరుగుతుందో వాటి అవన్నీ కూడాను నాకు తెలుస్తూ ఉన్నాయి ప్లీజ్ చాలా తెలుసుకుంటున్నాను ఇది జాగ్రత్త ఇదే నేను స్వప్నే సజీవ సుఖదు భోక్త కాబట్టి స్వప్న ప్రపంచం ఏదైతే ఉందో ఇది కేవలం స్వమాయ కల్పిత జీవలోకే నాకు నేనుగా తయారు చేసుకున్నది కాబట్టి అది కూడా నాకు తెలుస్తూ ఉంది ఓకే సుశుప్తి ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేకించి ఏమీ తెలియడం లేదు అనేది తెలుస్తూ ఉంది ఎందుకని ఏదో తెలుసుకోవడానికి మనసు లేదు గనక సకలేవి లేని మనసు లేకపోయినా నేనున్నాను గనక ఏమీ తెలియడం లేదు అనేది మేలుకున్న తర్వాత చెబుతూ ఉన్నాం ఇదంతా నిన్ను అర్థం చేసుకున్నాం తత్ అది ఏదైతే ఉందో ఏది జాగ్రత్తలో ఏది తెలుసుకుంటూ ఉందో ఏది ప్రకాశింపజేస్తూ ఉందో భాషక లక్షణం భాషక లక్షణం ప్రకాశింపజేసేది భాష్యం అంటే ప్రకాశింపబడేది భాష్యం అంటే ప్రకాశింపబడేది ఇప్పుడు రాత్రి ఇక్కడ ఒక లైట్ వెలిగించామనుకోండి అది భాసకం ఇది భాష్యం కాబట్టి ఆ లైట్ లో మనకి వేదిక తెలుస్తూ ఉంది ఏదైతే తెలుస్తూ ఉందో మరొక దాని ఆ ప్రకాశం ఏదైతే తెలుస్తూ ఉందో ఇది భాష్యం అది భాషకం ఇది భా భాసక సంబంధం ఎక్కడైనా ఏదైనా తెలుస్తూ ఉంది అంటే దాన్ని తెలియడానికి ఆధారమైంది ఏదో ఆ తెలిసేటువంటిది తెలియబడేటువంటిది జడంగా ఉంటది ఆ తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది చైతన్యంగా ఉంటది ఇలా చూచినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా జగత్తంతా కూడా ఇదం అని ఏదైతే తెలియబడుతూ ఇందు ఇది భాష్యం భాషకం కాదు భాష్యం ఎందుకని ఎక్కడ మనకు చైతన్య ఉన్నట్టుగా కనిపించడం లేదు కనుక అహమస్మి నేను ఉన్నాను అని మాత్రం తెలుస్తూ ఉంది ఈ నేను అనేటువంటి దాన్ని ఎక్కడ తీసుకెళ్లి పెట్టాలంటే మనకు అర్థం కావడం లేదు దీన్ని జాగ్రత్తలో పెడదామా అంటే దేహంలో దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి జాగ్రత్త అవస్థలో పనిచేస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త ఇవన్నీ ఉన్నాయి కనుక ఆ నేను అనేది ఏదో అహం అహం అది వీటిల్లో పెడదామంటే సుషుప్తి అవస్థ మన స్వప్నావస్థలో ఇవి లేవు వచ్చిన బాధ అది కనుక దాన్ని తీసుకెళ్లి స్వప్నావలో ఉంచుదామా నేను స్వప్నము స్వప్నంలో ఉండేటువంటి తైజస్సు నేను అహం తైజసహ అని చెబుదామంటే ఇది మళ్ళీ సుషుప్తిలోనూ జాగ్రత్తలోనూ లేదు కానీ స్వప్నం ఉన్నట్టు తెలుస్తుంది జాగ్రత్త ఉన్నట్టు తెలుస్తుంది సుషుప్తి ఉన్నట్టు తెలుస్తుంది ఈ మూడింటిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు ఈ మూడింటికి సంబంధించిన జ్ఞానం నాకుంది గనక నేను ప్రకాశింపజేస్తున్నా నేను ఎవరు చైతన్యం నేను చైతన్యమే ఈ చైతన్యం ఉంటేనే ఇక్కడ తెలుస్తుంది ఈ దేహం ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవడానికి చైతన్యం ఆధారం నేను ఉన్నాను అని ఈ మైకి చెప్పడం లేదు అర్థమవుతుంది నేను అనే కుండ మాట్లాడడం లేదు అయహ అస్తి ఈ కుండ ఉంది అని నేను చెప్తున్నాను ఆ ఉంది అనేది దేని మీద ఆధారపడింది అయ ఈ కుండ ఉంది అంటున్నాను ఆ ఉంది అని చెప్పేది ఎవరు కుండ కాదు కుండ ఉంది అలా ఉంది అని నేను చెప్తూ ఉన్నా కనుక నేను సత్యంగా తెలుస్తూ ఉన్నా ఇటువంటి నేను एद प्रकाशिपजेस्बी नेहम पे पे शव मारी अद मन दृष्ट शव चूड लेको इक ज्ञा कल नहमश्मी नकाशिंपजेस्ट उन्ना भाषक अद्भा दाष्यं गन इम प्लीज इल्यूमेवर नकाशिंपजेद నేను దీన్ని ప్రకాశింపజేస్తున్నా ఇది ప్రపంచాన్ని తెలుసుకోవడానికి నేను ఆధారంగా ఉన్నాను గనక నేను భాషకహ ఇది భాష్యం ఇది భాష్య భాక సంబంధం అట్లాగే స్వప్నంలో ఏదైతే ఉందో ఆ స్వప్న ప్రపంచాన్ని కూడాను నేను ప్రకాశింపజేస్తున్నా అది ప్రకాశింపబడుతూ ఉంది మరి సుషుప్తులకు వచ్చిన తర్వాత ఏది తెలియకుండా మనసు లేకుండా అలా లేదు అనే దాన్ని కూడాను నేను ఉండి ప్రకాశింపజేస్తున్నా అది లేదు అని అంటే నేను లేకుండా పోలేదు ఒకటి లేదు అని చెప్పినప్పుడు అలా లేదు అని చెప్పేట నేను ఉన్నా అది అస్థి అహమస్మి అక్కడ ఉన్నాను కాబట్టి ఒకటి ఉంది నేనున్నాను ఆ ఉన్న ఒకటి లేదు నేనున్నాను తమస్ జాగ్రత్త ఉంది నేను ఉన్నా స్వప్నంలోకి పోయినప్పుడు నేనున్నాను లేదా కానీ జాగ్రత్త లేదు అది తమాష్మి జాగ్రత్త ఉంది నేనున్నాను స్వప్నంలోకి వచ్చినప్పుడు నేనున్నాను కానీ జాగ్రత్త లేదు సుషుప్తులకు వెళ్ళినప్పుడు జాగ్రత్త స్వప్నాలు లేవు కాని నేనున్నాను కాబట్టి ఈ మూడు అవస్థల్ని నేను ప్రకాశింపజేస్తూ ఉన్నా నేను ఉంటేనే ఇవి ప్రకాశిస్తూ ఉన్నాయి మూడు అవస్థల్లో తెలుసుకునేది ఎవరు అనంటే ఏ అవస్థకు అదే గనకైతే రెండో అవస్థలో మొదట దాని యొక్క స్మృతి కలగడానికి అవకాశం లేదు జాగ్రత్త అవస్థను జాగ్రత్త అవస్థ తెలుసుకొని స్వప్నావస్థను స్వప్నావస్థను తెలుసుకుంటే జాగ్రత్తలో మేలుకున్న తర్వాత స్వప్నం యొక్క జ్ఞాపకాలు మనకు ఉండడానికి అవకాశం లేదు ఎందుకని స్వప్నం పోయింది కనుక జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఏదో ఉంది సర్వాత్మ సర్వాత్మది ్రహ్మ సర్వాత్మ సర్వాత్మ విశ్వతనం మహత్ ఆ విశ్వానికి ఏది ఆధారంగా ఉందో సమస్త మార్పులకి అట్లే ఈ దేహంలో సూక్ష్మ శరీరంలో కారణ శరీరంలో స్థూల దేహంలో ఈ మూడిట్లో కూడా స్థూల సూక్ష్మ కారణాలలో ఏదైతే ఉందో ఆధారంగా అది మాత్రం ఎప్పుడూ ఉంది ఇవి ఉన్నప్పుడు అది ఉంది ఇవి లేవు అది ఉంది కనుక ఇక్కడ తెలుసుకునేది ఎవరు ప్రకాశింపజేసేది ఎవరు ప్రకాశించేది జ్ఞానం ఆ జ్ఞానం దేనికి సంబంధించింది అది అక్కడ జాగ్రత్త స్వప్న సుశుప్త్యాది ప్రపంచం ఇది ఒక ప్రపంచం మన ప్రపంచం జాగ్రత్త స్వప్న సుషుప్తి అక్కడ సృష్టి స్థితి లయం అది జగత్తుకు సంబంధించింది మన దగ్గరికి వెష్టికి వస్తే అది సమిష్టి ఇది వెష్టికి వచ్చినప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి प्रा प्रपंच प्रकाशते प्रकाशिंपजेस्तूद इंटर ज्ञा प्रकाशिपजेड ज्ञापन प्रकाशमेंट ज्ञा जडम अज्ञा यह प्रकाशिंपजेद प्रकाशिंपजे अभी बासक लक्षण अदेकने अभी विचिना क्या बस एक्टर मन संबंधी మనమెవరో మన తెలియ ఎవరినైనా మీరెవరని అడిగే వాడెవడంటే వాడెవడో వాడి తెలియనివాడు ఎవరైనా మీరెవరు సార్ నీకెందుక నువ్వెవరైనా అడిగాడు అనుకోండి ఏం చెప్తావు ఆన్సర్ లేదు మన దగ్గర కాబట్టి నేనెవరో నాకు తెలియకపోవడం అందరిని అడుగుతున్నా అందరెవరో తెలిస్తే లాభం లేదు అందరినీ తెలుసుకుని నేనెవరో తెలియాలి అది తమాష నేను తెలిసి ఇంకేం లేదు నేను తెలిసాననుకోండి ఏమని తెలుస్తాను నేను అహం బ్రహ్మ అస్మి ఆయన ఎవరు ఈ దేహాన్ని ప్రకాశింపజేయడానికి ఏ చైతన్యం అయితే ఆధారంగా ఉందో ఆ దేహాన్ని ప్రకాశింపజేయడానికి కూడా అదే చైతన్యం ఆధారమైందో గనక నేనే అది అదే నేను తత్ త్వమేవా త్వమేవా తే కాబట్టి ఆయన అడగాల్సిన అవసరం లేదు నేను దేహం అనుకునే వాడిని ఈ దేహానికి సంబంధాలన్నీ గుర్తించేసి ఇది ఎవరికి పుట్టింది ఎవరికి సంబంధించింది ఎవరి కులము ఎవరి గోత్రము ఎవరి బిడ్డ ఎవరి మామా ఎవరికి అల్లుడు అందుకని ఆయన ఎవరికి మామ ఆయనకి ఎవరికి అల్లుడు ఆయన ఏం కులము ఇది వ్యవహారం ఇక్కడ స్టార్ట్ అవుతా ట్రబుల్ అంతా ఎప్పుడైతే దేహం నేను కాబట్టి దీన్ని వదలాల దేహేహం మతి ఉజ్జతాం దేహే అహంమతిహి మతి అనాత్మని అహమితి మతి ఉద్యతాం దీన్ని వదిలిపెట్టాలి మొట్టమొదట అది జరగడం లేదు ఎందుకో తెలుసా దాంట్లో తారాత్మ్యం చెందిన జాగ్రత్త అవస్థకు వస్తే జాగ్రత్త అవస్థ నేను ఇక్కడ శాస్త్రం ఏం చేస్తుందో తెలుసా దీన్ని కాస్త విచారం చేయమంటుంది ఎందుకని ఈ మూడిట్లో నువ్వు ఉండి మూడిట్ని ప్రకాశింపజేస్తూ ఉండేటప్పుడే దు నువ్వే కదా ప్రకాశింపజేసేది జాగ్రత్తని స్వప్నాన్ని సుషుప్తిని ఈ మూడింటిని ఎప్పుడైతే నువ్వు ప్రకాశింపజేస్తూ ఉన్నావో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మూడిట్లో నువ్వు ఉన్నావు అంటే దాని అర్థమేంటో తెలుసా మూడిట్లో నువ్వు లేవు ఇదే పేలేదు మూడిట్లో నేనున్నాను గనక మూడు అంటే అది ఇక్కడ లేదు ఇది అక్కడ లేదు వచ్చిన బాధ అది మూడిట్లో నేనున్నాను అని అన్నప్పుడు మూడింటిని ప్రకాశింపజేస్తూ ఉన్నాను అవి ఉంటే అలా ఉన్నవి అనడానికి ఆధారంగా ఉన్నాను అవి లేకపోయినా నేనుంటాను ఇది శాస్త్ర హృదయం అర్థమవుతుంది కాబట్టి అయ్యా నేను జాగ్రత్తని ప్రకాశింపజేస్తున్నా నేను జాగ్రత్తలో ఉన్నాను నేను జాగ్రత్త నో కాదు ఎందుకని స్వప్నం కూడా నువ్వే కాబట్టి ఎప్పుడైతే మూడిట్లో ఉండి మూడిట్ని ప్రకాశింపజేస్తున్నాను అని అన్నావు దాని అర్థమేమిటో తెలుసా మూడింటి ప్రకాశింపజేస్తే చేయొచ్చు గానీ మూడు నుంచి మాత్రం నువ్వు విడిపడి ఉన్నావు దాన్ని తెలుసుకుంటూ ఉన్నావు క్షేత్రజ్ఞం చ అపి మాం విధి సర్వక్షేత్రు భారత అక్కడో క్షేత్రం ఇక్కడో క్షేత్రం ఇక్కడో క్షేత్రం క్షేత్రం అంటే శరీరం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు ఇక్కడ మూడు శరీరాలు కనపడతా ఉన్నాయి జాగ్రత్త అవస్థలో ఏమో స్థూల శరీరం స్వప్నావస్థలో ఏమో సూక్ష్మ శరీరం జాగ్రత్త అవస్థలో స్థూల సూక్ష్మాలు రెండు ఉన్నాయి కానీ స్వప్నావస్థకు వస్తే సూక్ష్మ శరీరం ఒకటే ఉంది కానీ సుక్షప్తస్థకు పోయినప్పుడు కారణ శరీరం అజ్ఞానం ఒకటే ఉంది కాబట్టి స్థూల సూక్ష్మ కారణాత్ వ్యతిరేక్త వ్యతిరేక్త ఆ మూడింటిని ప్రకాశింపజేసేది నేనే ఎప్పుడైతే మూడింటి ప్రకాశంపజేస్తున్నానో మూడిటికన్నా అతీతంగా ఉండడం వల్లనే మూడిట్టి ప్రకాశింపజేస్తున్నానే గానీ ఈ మూడింటిలో ఏ ఒక్కటి నేనైనా కూడాను రెండవ దాన్ని ప్రకాశింపజేయలేను ఇది భాష్య భాష లక్షణం క్లియర్ ఇది క్షేత్రజ్ఞం సమర్చుకోండి సర్వక్షేత్రు ఫ్లోరల్ సర్వక్షేత్రు అన్ని క్షేత్రాల్లో సింగులర్ క్షేత్రాలు అనేకం క్షేత్రజ్ఞుడు ఒకడే మట్టి కుండలు అనేకం ఆకాశం ఒకటే స్థూలం వేరు సూక్ష్మం వేరు కారణం వేరు ఇవి అనేకం కనిపిస్తున్నాయి వీటిని ప్రకాశింపజేసేటువంటి నేను ఏకం అద్వితీయం అందువల్ల సర్వక్షేత్రు అన్ని క్షేత్రాలలో అని అనడంలో బహువచనాన్ని వాడడం వాడడం దాన్ని సర్వక్షేత్రు సర్వక్షేత్రు ఏది స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వీటిని ప్రకాశింపజేసేటువంటి నేను నేను కూడాను అనేకంగా ఉన్నానేమో నో క్షేత్రజ్ఞం సింగులర్ క్షేత్రజ్ఞం చాపి మామి విద్ది భారత అర్జున అన్ని క్షేత్రాల్లో ఏదైతే తెలుసుకుంటూ ఉండదు అది క్షేత్రజ్ఞం అది జ్ఞ ఏ లేదు క్షేత్రానికి ఒకటే అక్షరం అవుతాడా క్షేత్రం క్షేత్రం క్షేత్ర అంతేం కదా జ్ఞానత్వం ఆ జ్ఞ అనేది తెలుసుకోవడం ఆ తెలుసుకునేది ఎవడు క్షేత్రం కాదు నిద్రపోతూ ఉంటే క్షేత్రం ఉంది కదా క్షేత్రం తెలుసుకునేట మన ఇంట్లో దొంగట్ట పడతాడు క్షేత్రం తెలుసుకోలేదని మనకు తెలియకపోయినా దొంగకు తెలుసు ఆ దొంగ తెలుసు కనుక దొంగ చెప్తూ ఉండడు క్షేత్రజ్ఞం చేతమం విద్ది నన్ను క్షేత్రజ్ఞుడు అని తెలుసుకో అని తెలుసుకో ఓకే కాబట్టి ఆ తెలుసుకునేది ఏదో అది మాత్రం దేహం కాదు ఆ తెలుసుకునేది ఏదో అది మాత్రం ప్రాణం కాదు ప్రాణమే కొందరు అంటారు ప్రాణం వల్ల తెలుసుకునేది ప్రాణం వల్లగా తెలుసుకునేది ప్రాణం వల్ల తెలుసుకునేటట్లయితే ఇంకా ఫిజిషియన్సే ఉంటారు సర్జన్స్ ఉండనే ఉండరు అర్థం అవుతుంది సర్జెన్సీ దొరకరు ఎక్కడ ఎందుకని మరి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలంటే అనిస్టిషియా ఇవ్వాలి మొత్తం మంది ఇస్తే ఆపరేషన్ చేయలేడు మొత్తం మంది రోగి పడుకుని ఉంటాడు డాక్టర్ కోస్తూ ఉంటాడు ప్రాణం కనుక తెలుసుకునేటట్లయితే ప్రాణం ఉంది అక్కడ ప్రాణానికి గనక జ్ఞానం ఉంటే ప్రాణం లేదా మొత్తం మంది మనసు పనిచేయడం లేదా అసలు ప్రాణం పోయిందే ప్రాణం పోతే కోయడం ఎందుకు ప్రాణం పోసినా కోసాడు అనుకోండి దాన్ని ఆపరేషన్ అంటారా దానికి వేరే పేరు ఉంది పోస్ట్ భాతం అది అర్థమవుతుందా ఇప్పుడు అందువల్ల ప్రాణం ఉంది కానీ తెలుసుకునేది ప్రాణం కాదు అందువల్ల ప్రాణం అల్లాడుతూ ఉంటే కూడా ఉపస రోగులు చూడండి ఆస్థమా వచ్చిన వాడని వాడు నా ప్రాణం అల్లాడుతుంది నా ప్రాణం అల్లాడుతుందని నీ ప్రాణం అల్లాడుతుందని నీకు తెలుస్తుంది అది ప్రాణం భాష్యం నువ్వు దాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నావు దేర్ ఫోర్ భాసక సంబంధం అది ప్రకాశింపబడుతూ ఉన్నాయి ఇది ప్రకాశిస్తూ ఉంది ప్రకాశింపబడేటి వేరుగా ఉన్నాయి ప్రకాశించేది మూడిట్లో ఉంది మూడు లేకపోయినా కూడా తాను ఉంది ఇది ప్రకాశ లక్షణం ప్రపంచం యత్ ప్రకాశతే అదే తద్బ్రహ్మ అహం ఇది జ్ఞాత్వ తమాష అహం ఇతి జ్ఞాత్వ తద్ బ్రహ్మ ఏదైతే బ్రహ్మ పదార్థం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా ఉందో త్ బ్రహ్మ అహం ఇది అయ మహావాక్యం కాబట్టి అయం ఆత్మ ఈ ఆత్మ ఏ ఆత్మ ఏదైతే స్థూల సూక్ష్మ కారణాల్లో ఉండి వాటినంత ప్రకాశింపజేస్తూ వాటికి విలక్షణంగా ఉందో చెప్తాడు ఇక అది తద్ ఆ ఆత్మ ఏదైతే ఉందో అయం ఆత్మ బ్రహ్మ ఏవ అది బ్రహ్మమే ఎందుకని బ్రహ్మము చైతన్యమే ఇది చైతన్యమే జ్ఞాత్వా దీన్ని తెలుసుకోవడం తెలుసుకోడం ఇది గనక తెలుసుకుంటే సర్వబంధై విముచ్చతే సర్వబంధై అంటే సమస్త కర్మల నుండి అనే అర్థం బంధం అంటే ఏదైతే ఇది కర్మబంధమే కాబట్టి గతంలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో సంచిత కర్మలు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నాం ఇది ప్రారంధం రాబోయేది ఏదైతే ఉందో ఆగామి సర్వబంధైహి ఈ మూడు రకాలైనటువంటి కర్మల నుండి విడిపడిపోతూ ఉన్నాడు సర్వ కర్మబంధై విముక్త విము సంపూర్ణంగా విడిపడిపోతూ ఉన్నాడు ఎప్పుడు ఇది జ్ఞాత్వ ఇది తెలిస్తే ఏం తెలియాలి ఆ మూడిట్టి కూడా ఏదైతే ప్రకాశింపజేస్తూ తత్ బ్రహ్మ తత్ అహమేవా అదే బ్రహ్మము అది నేనే ప్లీజ్ కాబట్టి తెలుసుకునేది స్వామీజీ మనసు అనొచ్చు మళ్ళీ ఆ మనసు కాదు తెలుసుకునేది తెలుసుకునేందుకు మనసు ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ చూచేవి కళ్ళు కావు చూచేందుకు కళ్ళున్నాయి కళ్ళ ద్వారా మనం చూస్తాం మనసు ద్వారా మనం ఆలోచిస్తాం అంతస్తేనా చైతన్య జ్యోతిష అవభాసి మనస మనన సామర్థ్యం మనసు ఇలా ఆలోచిస్తూ ఉంది అంటేనే లోపల చైతన్యం ఉండడం వల్ల దాని ప్రకాశంతో ఇది ఆలోచిస్తూ ఉంది కాబట్టి భావాలు కదులుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను ఏదైతే తెలుసుకుంటూ ఉందో భావాలను కూడా ఏదైతే కదిలిస్తూ ఉందో దానికి సాక్షిగా ఉందో అది తమాషో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహం ఇది అయం బుద్ధి తద్వృత్తి సద్భావం అభావమహమియం ఇది తమాష బుద్ధి బుద్ధిని ప్రకాశింపజేసేది ఎవరు తానే బుద్ధిని తాను ప్రకాశింపజేస్తుంది కనుక బుద్ధి కూడా భాష్యం తాను భాసకం ఎందుకని బుద్ధి సుషిప్తుల లేదు కానీ తానుంది ప్రకాశింపజేసేటువంటి ఆత్మ ఉంది సుషిప్తుల కూడా కానీ బుద్ధి లేదు అక్కడ ఓకే బుద్ధి తద్వృత్తి ఆ బుద్ధిలో నుంచి ఆలోచనలు కదులుతున్నాయి వృత్తులు ఆ వృత్తులు ఏంటి సద్భావం ఇది ఉంది అనేది వృత్తి ఉంది సద్భావం వృత్తి లేదు ఎక్కడ సుషిప్తిలో ఆ భావం బుద్ధి యొక్క వృత్తులు ఉన్నప్పుడు బుద్ధి ఉన్నట్లుగా వృత్తులు లేనప్పుడు బుద్ధి లేనట్టుగా అంటే బుద్ధి ఉన్నప్పుడు బుద్ధిని ప్రకాశింపజేస్తుంది వృత్తులు లేనిటువంటి స్థితిలో బుద్ధి శూన్యంగా ఉంది గనక అటువంటి శూన్యాన్ని కూడాను తానే ప్రకాశింపజేస్తూ ఉంది బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహం ఇది అయం అది తెలుసా అయమహం ఈ నేనే ఏ అయం అహం అయమహం అయమహం అయం ఆత్మ బ్రహ్మ ఇది आत्मे ब्रह्म प्लीज अयमात्मा ब्रह्म तत्व असी तत्वी कप्न सुद प्रपंच प्रकाशते त्रह्म अहम ज्ञात् इलाइते भाष्य भाषा संबंध द्वारा व्याप्य व्यापक संबंधों चूंकि व्याप्यम इधे ఈ పదం కూడా నేర్చుకోండి వ్యాప్యం ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ జ్ఞానాన్ని జ్ఞానంతో తెలుసుకునేటప్పుడు భాష్య భాసక సంబంధం అంటే భాషకం అంటే ప్రకాశింపజేసేది భాస్య అంటే ప్రకాశింపబడేది వ్యాప్య వ్యాపక సంబంధం ఈ సీన వ్యాప్యం ఏదైతే దాంట్లో వ్యాపించి ఉందో అది వ్యాప్యం ఏదైతే వ్యాపించి ఉందో వ్యాపకం వ్యాపింపబడి ఉన్నది వ్యాప్యం జాగ్రత్తలో ఎవరు వ్యాపించి ఉండేది ఆత్మ వ్యాపింపబడింది ఏదైతే దేనిలో వ్యాపింపబడింది జాగ్రత్తలో కాబట్టి జాగ్రత్త స్వప్న సుశుప్తి ఏదైతే ఉందో అది వ్యాప్యం ఈ మూడిట్లో ఏదైతే వ్యాపించి ఉందో అది వ్యాపకం వ్యాప్య వ్యాపక సంబంధ ఓకే దేంట్లో అయితే వ్యాపించి ఉందో అవి లేకపోయినా ఇది ఉంది కదా కాబట్టి అవస్థలు ఏవైతే ఉన్నాయో మూడు అవస్థలు ఆ అవస్థలు ఉన్నాయి మరి ఇదెవరు అవస్థలలో ఉంది వ్యాపించి అవస్థల కన్నా భిన్నంగాను అతీతంగానూ ఉంది సాక్షి సాక్షి దిస్ ఇస్ ది వర్డ్ సాక్షి నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు సాక్షి సాక్షి అది కాదు అర్థం దేనికైతే విలక్షణంగా ఉందో అది సాక్షి అవుతుంది ఓకే నెక్స్ట్ కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి తద్బ్రహ్మాహమితి జ్ఞావాధ ప్రముచ్యతేషు ధాసు భోగ్యం భోక్త భోగచ్చేభ్యో విలక్షణ సాక్షీ चिन्मात्रोहम चिन्मात्रो अवस्थु धाम अवस्थु मूड स्था मूड अवस्थल अवस्थेशग्रता स्वप्न सुषुप्त अवस्थात्रयु धा ఏదైతే నెక్స్ట్ పాయింట్ భోగ్యం భోజ్యం భోగ్యం భోజ్యం భోక్త భోగం ఎత్ భవేత్ ఏదైతే ఉందో ఇది తమసు ఈ మూడు అవస్థల్లో త్రిషు తమసు భోగ్యం భోక్త భోగ ఈ మూడు ఏవైతే ఉన్నాయో తేభ్య विषक्षण चैतन्य ते विलक्षण तेभ्यो विलक्षण साक्षी चिन्मात्र अहम सदा शिव ग्ली मूड अवस्थलों मन को नव अवस्था अवना यह प्रपंचम उ జాగ్రత్త అవస్థ తెలుస్తూ ఉంది ఇది జాగ్రత్త అవస్థ ఈ విశ్వాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా నేనెవరో తెలుసా దీన్ని అనుభవించేటువంటి వాడిని ఈ ప్రపంచాన్ని అనుభవించేటువంటి వాడిని రూపాలని శబ్దాలని రుచుల్ని ఇవన్నీ కూడా కనుక నేను భోక్త నేను భోక్త అనుభవించేటువంటి వాడిని దేన్ని అనుభవిస్తావు నువ్వు అది ఏదైతే ఉందో అనుభవింపబడేది అది భోగ్యం లేక భోజ్యం ఎట్లయినా పొర భోక్త భోజ్యం సరే నిన్ను జస్ట్ కాఫీ తాగారనుకోండి మీరు ఏదైతే ఉన్నారో భోక్త ఆ కాఫీ ఏదైతే ఉందో అది భోగం భోగ్యం భోజ్యం సరేనా కాఫీ అక్కడుండి మనం ఇక్కడుండి అలాగే ఉంటే అనుభవం కలుగుతుందే కలగదు భోగం అనుభవించడం జరగాలి ఇది భోగం అంతే ఇంకేం భోక్త భోజ్యం భోగం కాబట్టి మూడిట్లో కూడా ఇది ఉంది భవేత్ ఏదైతే ఆ విధంగా ఉందో తేబ్య విలక్షణ ఈ మూడిటికి విలక్షణంగా ఉండేటువంటిది వేరుగా ఉండేటువంటిది ఆత్మ ఎందుకని మూడింటి ప్రకాశింపజేస్తుంది ఇక్కడ కూడా నేను భోక్త ఉన్నాను నేను అనుభవిస్తూ ఉన్నాను నువ్వు అనుభవిస్తూ అనుభవించేది ఎవరు అది ఎక్కడ నేను నేనెవరు మూడు కదా ఉన్న మూడు ఉంటేనే కానీ అనుభవం కలగడానికి లేదు భోక్త నువ్వు ఉండాలి అనుభవింపబడేటువంటి భోగ్యం ఉండాలి అనుభవించడం అనేటువంటి జరగాలి భోక్త భోగ్యం కాదు భోగ్యం భోగం కాదు అది తమస దీంట్లో నేను భోక్త అని అన్నావా భోక్తగానే ఉండాలి ఇక భోగ్యం ఉండదు భోగ్యం లేదా భోగం కలగదు కాబట్టి దాంట్లో ఉండాలి దీంట్లో ఉండాలి దీంట్లో ఉండాలి కనుక భోక్త ఏదో అది భోగ్యం కాదు భోగ్యం ఏదో అది భోగం కాదు భోగం ఏదో అది భోక్త కాదు భోగమే భోక్త తినాల్సిన అవసరం లేదు అట్ అంటే సరిపోద్ది అది వేరు గనకనే కాబట్టి ఈ మూడిట్లో ఏదైతే ఉందో అది నీవు కాని ఆ మూడు ఏది నీవు కాదు వాటికి విలక్షణంగా ఉన్నావు తేబ్యో విలక్షణ అర్థమైందే ఆ అన్నది ఎవరు అది అన్నా ఏమంటే అర్థమైందే ఆ యా కోన్ హాయ్ యానే సౌండ్ పలికింది సౌండ్ బాక్స్ నుంచి కాబట్టి స్వరపేటికనా పలికింది నోరు గనక నోరా అసలు ఈ నోరు దేహంలో ఉంది గనక దేహమా అలా పలకడానికి ప్రాణశక్తి ఉండాలి గనక ప్రాణమా లేక ఇలా ఏం పలకాలి యా కాకుండా మా అని ఉండొచ్చు కానీ యా అనడానికి మా మనసులో ఆలోచన కదా ఆలోచన ఎవరు మనసు కదా ఇంతకీ ఈ ఎవరు ఇది యా ఈ యా ఎక్కడ అదే అది అక్కడికి వచ్చామనుకోండి నోరు పలికింది కనుక నోరే అని చెప్పొచ్చు స్వరపేటికి నుంచి కదా స్వరపేటికి అని చెప్పొచ్చు ఏది యా అది ఏదో మనసులో ఆలోచన అదేనే చెప్పచ్చు ఇది అది అది అది అన్ని అన్నప్పుడు ఇన్ని అయ్యేందుకు అవకాశం లేదు కనుక ఏది కాదని చెప్పచ్చు అది ఎవరిగా అహమేవా అయ్యా ఎవరు అందువల్ల అది ఒక ఆనందం అర్థమైనప్పుడు ఆ పదాల్లో ఉంది తమాషన్ అది వేరు అది విష అది చెప్తా తర్వాత కనుక తమషండి మీకు రావాల్సిన డబ్బు వచ్చింది రాలేదు అంతేగాని రాలేదు మీకు వచ్చిందంటే రాలేదనుకోండి అప్పుడు ఆ అంటాడా అనేది ఆనందం మనిషి అది కాబట్టి ఈ ఆనందం ఎక్కడెక్కడ కదిలినా వాక్కులో కదిలినా స్వరపేటికలో కదిలినా మనసులో గదిన ఆలోచనలో కదిలినా శబ్దంలో కదిలినా అదంతా ప్రియంగా ఉంది ఆ ఎందుకు ప్రియంగా ఉంది తెలుసా ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భావత్ अवी प्रियमे आ प्रित्व दबंधी उबंधि दाखिल संबंधी उ लेकिन पोत काो अदू यदस्थित सत्यम दाख संबंधी अति आ ఎవరిదో ఆ తీయన్ని పిలుపు ప్రేమకే కన్ను చూపు క్షణమైనా మరపురాని మధురమైన తలబు ేమకే కను చూపు క్షణమైన మరపురాణి మధురమైన తలపు ఎవరిదో ఆతీయాన్ని పిల్లుపు ఇక్కడ ఉండి అహం అహం అనేటువంటి పిలుపు ఏదైతే ఆత్మనస్తకామయ్య సర్వం ప్రియం భవతి ఆ ప్రియత్వం ఏదైతే ఆత్మకు సంబంధించిందో అదే తద్ బ్రహ్మాహమితి త్రహ్మ ఏదైతే ఉందో అదే నేను గనక ప్రపంచంలో కూడా ఎక్కడెక్కడైతే ఆనందాలన్నీ గోచరిస్తూ ఉన్నాయో విభూతి మత్వం శ్రీమద్ర్జితమేవ తేవావగ సత్వం మమ తేజోంశ సంభవం అర్జున ఉన్నటువంటి వైభవాలన్నీ నావే ఈ పిలుపు ఈ పిలుపు ఎక్కడ కనపడినా కూడాను ఆకులలో పచ్చదనం ఆకులలో పచ్చదనం Arkkuniloh vetschadanao Chandruniloh challadanao Thenelaloh dhiyadanao Akulaloh patschadanao Arkkuniloh vetschadanao Thenelaloh dhiyadanao తీయదనో చంద్రునిలో చల్లదనో తేనెలలో తీయదనో పాపల చిరు చిరు నవ్వులలో పాపల చిరు చిరునవ్వులలో పల్లకరించే పిలుపు క్షణమైన మరపురాని మధురమైన తలపు ఎవరిదో ఆ తీయన్ని పిల్లుపు కాబట్టి ఆత్మస్థకామయ్య సర్వం ప్రేమ పోతే ఇది బీచ్ కూడా బీచ్ పోయేది కూడా అందుకే బీచ్కి జానం అర్థం కడల్లిలో కెర్రటాలో దీపాల కిరణాలు కడలిలో కె రటాలు దీపాల కిరణాల అడలు లో కె రటాలు దీపాల కిరణాలు నోటి లోకి ఏటి ఆ కడలిలో కెరటాలు దీపాల కిరణాలు నోటిలో కిల్లకిల్లలు ఏటిలో గల గలూ పాలనులుగులోని తెలుపు పాలనులుగులోని తెలుపు కన్ను పాపలోని నలుపు క్షణమైనా మరపురాణి మధురమైన తలపు ఎవరిదో ఆతీయన్ని పిలుపు ప్రేమకే కనుచూపు క్షణమైనా మరపురాణి మధురమైన తలపు ఎవరిదో ఆతీయన్ని పిల్లుపు కాబట్టి ఎక్కడ ఏ మాధుర్యం కనిపించినా ఇది ఆత్మక సంబంధించిందే గాని అనిత్యమైనటువంటి సుశుప్తావస్థకు సంబంధించింది కాదు కనుక త్రిషు ధామశు భోగ్యం భోక్త భోగచ్ఛద్భవత్లక్షణ్యో విలక్షణ వాటి నుంచి ఏదైతే విడిపడి ఉందో వాటిల్లో ఉండి వాటిని ప్రకాశింపజేస్తూ ఉంది వాటికన్నా కూడా అవి లేకపోయినా కూడా తానుంది అందువల్ల సాక్షి దీనికి శాస్త్రంలో టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఒక వర్డ్ నిషేధావధి సాక్షి భాష్యం ఆచార్యుల వారి భాష్యం నిషేధావధి సాక్షి ఇది సాక్షి అన్నిటిని నిషేధించిన తరువాత ఏదైతే నిషేధింపబడదో అది సాక్షి ఇది కాదు ఇది కాదు అది కాదు ఇది కాదు జాగ్రత్త కాదు ఎందుకని స్వప్నం ఉంది స్వప్నం కాదు సుషుప్తి జాగ్రత్త ఉంది సుషుప్తి కూడా కాదు ఎందుకంటే జాగ్రత్త స్వప్నం ఉన్నాయి అని అన్నిటి నిషేధించిన తరువాత ఈ మూడిట్లో ఉండి మూడింటి ప్రకాశింపజేస్తూ దానికి విలక్షణంగా ఏదైతే ఉందో తేభ్యో విలక్షణ ఆ మూడు అవస్థలకి ఏదైతే విలక్షణంగా ఉందో అది సాక్షి ఎందుకో తెలుసా అవి ఉన్నప్పుడు ఇది ఉంది అవి లేకపోయినా ఇది ఉంది అండర్స్టాండ్ ది పాయింట్ ఏవి లేకపోయినా మరొకటి ఉన్నది అంటే ఆ లేనివి ఉన్నదాని లక్షణం కాదు ఫస్ట్ సెంటెన్స్ ఈ రోజు ఉపన్యాసం అదే ఏవైనా లేకపోయినా మరొకటి ఉంది అంటే ఆ లేనివి ఉన్నదాని లక్షణం కాదు కనుక జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు లేకపోయినా తాను ఉన్నది అని అంటే ఆ లేనివి ఏ తన లక్షణాలు కాని కావు నేను జాగ్రత్త కాను నేను స్వప్నం కాను నేను సుషుప్తిని కాను నేను జాగ్రత్తలోనూ ఉన్నాను స్వప్నంలోనూ ఉన్నాను సుషుప్తిలోనూ ఉన్నాను ఓకే అర్థమవుతుంది నేను కొండను గాను నేను బాణను గాను నేను మరొకటి గాను నేను కుండలోనూ ఉన్నాను బాణలోను ఉన్నాను గురుగులోనూ ఉన్నాను అవి ఉంటే నేనున్నాను అవి పోతే నేను ఉంటాను మట్టిగా సాక్షి అదే సాక్షి అంటే ఎవడైతే ఇన్వాల్వ్ కాకుండా ఉంటాడో వాడు సాక్షి అసలు సాక్షి అంటే అది కోర్టులైనా అట్లాంటి వాడే సాక్షిగా ఉండాలి వేరే ప్రొడ్యూస్ చేయడం అంటే కలిగాలం అర్థమవుతుంది ఇది కలియుం సాక్షి అంటే ఏంటంటే దేనికి సంబంధం లేనిటువంటి వాడు సాక్షి కాబట్టి సాక్షిగా ఉండాడు చిన్మాత్రం సదాశివః కాబట్టి సాక్షి దాంట్లో ఉన్నట్టే ఉండినా దానికి అంటది అడ్ తమాషా ఇప్పుడు అర్థం ఉందనుకోండి అర్థం దగ్గర పోయి మనం చూసేది ఎందుకు మన ముఖం దాంట్లో లేకపోతే మేము అర్థం మీద ప్రియమా మన ముఖం మీద ప్రియం దర్పణే ముఖ దర్శనం వస్తుంది అర్థంతుంది ఇప్పుడు శాస్త్రం మీరు వినేది కూడా అదే కారణం శాస్త్రం మీద ప్రేమ ఉండి అసలు కాదు స్వామీజీ మీద ముమ్మాటికి కాదు ఆ దాంట్లో రెండూ ఆలోచన లేదు నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ ఎందుకో తెలుసా ఎందుకుంటదండి ఎందుకుంటది నా మీద మీకు ఎందుకుంటుంది ప్రేమ మీ మీద మీకు ప్రేమ ఉంటుంది మీ మీద మీకు ప్రేమ ఉంది గనక నా మీద మీకు ప్రేమ ఎందుకు తెలుసా మిమ్మల్ని గురించి చెప్తున్నారు కనుక అర్థం దగ్గరకు పోయేది ఎందుకంటే అర్థం మీద ప్రేమ ఉండి కాదు అర్థం మన ముఖాన్ని చూపిస్తుంది కనుక సపోజ్ చూపెట్టలేదు అనుకోండి రేపు పోయే ప్రశ్న లేదు అప్పుడు పోయి చూడగలిగితే అర్థం మీద ప్రేమ ఉందని అర్థం నేను ఏ ఉపన్యాసం చెప్పను ఏం చెప్పను కూర్చుంటున్నారు వచ్చి చూసిపోండి నాలుగు రోజులు చూస్తారు ఐదు రోజులు ఏ ఉపయోగం లేదు అర్ధే అర్థం ఎందుకంటే ఉపన్యాసం కూడాను నా గొడవ పెట్టాను అనుకోండి ఉదయం నుంచి నన్ను గురించే చెప్తున్నాను నేను చిన్నప్పుడు ఇటు పుట్టాను అట్టు పెరిగాను అట్లా పెరిగాను ఇట్టు పెరిగాను ఇటు చదివి అని చదివేందు పెద్ద గొంగడగా ఉంది మనం వెళ్ళేమండి మనకేం ఉపయోగం అయిన ఎట్లుంటే మనకెందుకు మనం ఎట్లున్నామని చెప్పాలి అందువల్ల దర్పణే ముఖ దర్శనవత్ శాస్త్రే ఆత్మ అతి తమష అక్కడికి పోగానే ఎదురుగా నిలబడే అభిముఖంగా నిలబడగానే మన ముఖం కనపడుతుంది కనుక రోజు నిద్ర లేవగానే ముందు అర్థం ముందుకెళ్తాం మన ముఖం చూపిస్తుంది గనక కాబట్టి మనను చూపిస్తుంది కనుక శాస్త్రం శాస్త్రాన్ని ప్రేమిస్తున్నాం ఆ శాస్త్రం మనకు అర్థమయ్యేటట్టుగా ఏదో చెప్తున్నాడు కనుక సమయానికి ఆ తర్వాత అర్థం కాకపోతే చేసేది లేదు ఇంకొక యజ్ఞం రావడమే కనుక ఆయన ఇష్టం ఆత్మనస్తు కామయ సర్వం ప్రియం భవతి గురువైన అర్థం అవుతుంది ఇప్పుడు అర్థం దగ్గర మన ముఖం దాంట్లో ఉంది కదా ఉందే ంతే నిజంగా ఉండేటట్లయితే రోజు అద్దాలు కొనాలి ఎందుకని ఒక అర్థం ఇద్దరికో ముగ్గురికో సరిపోవాలి ఇంట్లో మన యాభై మంది ఉంటే ఒక అద్దంలో రెండు మూడు ముఖాలు పడిపోతాయి సరిపోద్ది అక్కడికి మళ్ళీ ఇంకా అద్దం చూపెట్టదు ఈ ముఖాలు కనుక దాంట్లోనే ఉండేటట్లయితే కాబట్టి మనం పోయినప్పుడు అద్దం మన ముఖాన్ని చూపించేస్తుంది అర్థం అవుతుంది ఇప్పుడు మనం ఎట్లొస్తా దానికి ఏమి అంటదు విచిత్రం అమేజింగ్ ఇప్పుడు అర్థం ఏ అర్థమా నేను నీళ్ళు ఉన్నానా లేవు నేను వచ్చితే ఉంటావు నువ్వు పోతే ఉండవు అప్పుడు ఎవరుంట నేనే ఉంటా చూపెట్టడానికి జాగ్రత్త వస్తుంది నేను నువ్వు పోయి నేనుంటా సొప్పన అది అటు కాబట్టి అర్థంలో ఏది లేదు అర్థంలో ఏ సంగత్వం లేదు అసలు అర్థానికి అది తమాషా ఎవడు పోయి చూస్తే వాడి ముఖం చూపెట్టేయడం ఎంత అది ఎట్లా ఉంటే అట్లా చూపించేయడం ఎంత మాత్రం సంబంధం లేదు అసంగోహం అసంగోహం పునఃపు సచిదానందయంగోహం అహం అసంగ దేనితో నాకు సంగత్వం లేదు జాగ్రత్త లేదు స్వప్నంతో లేదు సుషప్తులు లేదు అందువల్ల అసంగోహం ఆచార్యులు వారు ఏది రాసినా దాని వెనక ఎంతో ఉంటది అసంగోహం సెకండ్ అసంగోహం పునః పునః మళ్లీ మళ్లీ చెప్తాను ఎంత క్లియర్ గా ఉంది అసంగోహం అసంగ మూడు సార్లు ఎందుకు చెప్పాడు తెలుసా జాగ్రత్త అవస్థలో అహం అసంగ అది లేకపోతే ఊరికే చెప్పడం కాదు అది అసంగోహం జాగ్రత్త అసంగోహం స్వప్న అసంగోహం సుషుప్త్యవస్థ ఇది బ్రహ్మ జ్ఞానావళి మాల బ్రహ్మ జ్ఞానావళి మాల శంకర్ల వారు చెప్పారు ఎన్నెన్ని ఆభరణాలు తొడుక్కొని తిరుగుతారు ఈ ప్రపంచంలో ఏ ఆభరణం తొడుక్కున్నా కూడా మళ్ళీ ఇంకోటి వాడన బెటర్ గా కనిపించాడు అనుకోండి వాడిని చూసినప్పుడు ఇది మనకు లేదనిపిస్తుంది ఏది తొడిగితే మన ఇంకొకరిలో ఉండదు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు కొత్త కొత్త కదా ఫ్యాషన్స్ అందరు అంతవరకు ఎందుకు కప్పులు చెప్పండి ఎన్ని కప్పులు వాటిని కొనడానికి ఎన్ని తిప్పళ్ళు ఒక రెండు రోజుసారి ఉండదు గ్లాసే గ్లాసు మామూలుగా ఉండేది పూర్వం నీళ్లు దాడానికి గ్లాసు ఇప్పుడు అట్లా కాదు గ్లాసు దాన్ని చూశారనుకోండి షాపులో ఇంకేమన్నా పట్టుకుంటారు ఏమండి జీతం వచ్చింది ఎందుకని కప్పులు కాదు ప్లేట్లు రకరకాలు తినేదాకే ప్లేట్ ప్లేట్ నవ్వులుతాడండి ఈరోజు పాపడ నవ్వులే పళ్ళే లేకుండా దస్తుంటే ప్లేట్లు డబ్బులే వాళ్ళని ఎక్కడ చేస్తాం ప్లేట్ అనందనడం కోసం ఇప్పుడు ప్లేట్ మీద వ్యామోహం ఆ ప్లేట్ అయితేనే నేను తింటా ఇది కనుక ఇవే ఇట్లా ఉండేటప్పుడు ఆభరణాలు ఎట్లుంటాయి శంకరాచార్యులు వారు అన్నారు ఇదిగో మనకు గృహస్థులకు పట్టించారు ఇది ఇది సన్యాసికి అసంగోహం అసంగోహం అసంగోహం పునః గృహస్థలకు కూడా ఇది నాయన బ్రహ్మజ్ఞాన వల్లి మాల మీరు ఎన్నైనా కొనివ్వండి వాళ్ళకి మళ్లీ నీ జీతం వచ్చినప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు ఎక్కువ దానికోసం నువ్వు ఎన్ని పాటు చేరు ఎందుకంటే రంగుల రంగులు ఇప్పుడు అన్నింటి అదే కదా పూర్వం ఇన్ని రంగులైన ఉండే ఇప్పుడు అట్ట కాదు దాన్ని దీన్ని కలిపితే ఇంకొక రంగు అది ఇది ఇది గలిపితే ఇంకొక రంగు ఇప్పుడు అదే కదా భోజనాల్లో వచ్చిన కర్మంతా అదే కదా దానికి ఒక పెద్ద మధ్యాహ్నం ఒక గంట సేపు దానిమీద క్లాస్ మీడియా పవర్ఫుల్గా ఎట్లా చేయాలని ఏం చేసేది పూర్వం ఇప్పుడు ఎన్ని ఉండయి అంటారు మీరు కొన్ని వందలు వేలు ఉండే పదార్థాలు అర్థం ఇది అది అది ఇది గలిపితే ఒక పదార్థం దానికి ఒక జూపాల ఇంతే ఇంకేమి లేదు అందువల్ల ఇవన్నిటి ఎంత కాలం తృప్తిపడాలో చెప్పండి ఎన్ని అని కొనివ్వగలరు శంకరాచార్య వరయన నేను ఒక మాల చెప్తా అదే చేస్తే ఇంక అడగరు బ్రహ్మ జ్ఞానావళి మాల ఇది అలంకరించుకున్న తర్వాత ఇంత శోభ ఇంకా ప్రపంచంలో ఏదైనా తీసుకుని రామండి ఎన్ని డైమండ్స్ అయినా తీసుకుని దీని ముందు అందంగా ఉండేది అవకాశం లేనే లేదు ఎందుకో తెలుసా అవి ఎన్ని తెచ్చినా రేపు అంతకన్నా మించిన మనులు ఎవరన్నా వేసుకున్నారంటే మనం డల్ అయిపోతాం అర్థమవుతుంది వాళ్ళు ఏదైనా తెచ్చుకోని మనం నిత్యతృప్త నిరాశ్రయనం వల్ల అందువల్ల ధరించుకొని ఆనందంగా శోభాయమానంగా అలంకరించుకొని శోభించండి ఈ ప్రపంచంలో శంకరాచార్య అందువల్ల ఈ బ్రహ్మ జ్ఞానావళి మాలలో ఈ మాట అంటాడు అసంగోహం అసంగోహం అసంగోహం కదా మళ్ళీ పునః పునః ఎందుకో తెలుసా జాగ్రత్త స్వప్న సుషిప్తులకి వెళ్ళి పునశ్చ జన్మాంతర కర్మ యోగాత్ మన చెంగదా నిన్న పున పునః మళ్ళీ వస్తావు కదా ఆ మళ్లీ వచ్చినా కూడా ఇంతే వాటికి విలక్షణంగా ఉన్నాను అసంగోహం మళ్ళీ వస్తే మళ్లీ అసంగోహం అహం అసంగ పునః పునః మరి ఎవరు నువ్వు సచిదానందూపోహం అహమేవా సచిదానంద రూపోహం కేవలం సత్ చిత్ ఆనంద స్వరూపం అనేటువంటి వాడిని నేను వాటిని ప్రకాశింపజేసేటువంటి నేను కనుక నేను ఎప్పుడు ఉన్నా తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం అహం చిన్మాత్ర అంటే అహం అస్మి చిద్రూపేణ సదాభామి జ్ఞాన రూపంలో నేను ఎప్పుడు ఉన్నాను గనక చిన్మాత్రోహం సదాశివ శివ మంగళస్వరూప సదాశివ ఎప్పుడు మంగళ స్వరూపం ఎందుకని మంగళ స్వరూపం నశించింది గనక అన్ని కాలంలో నశిస్తూ ఉన్నాయి ఇది నశించినటువంటిది కాబట్టి నా నుండే సమస్తమైనటువంటి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి వ్యవస్థలు వస్తున్నాయి అట్లాగే పరమేశ్వరుడి నుంచి కూడాను ఈ జగత్తు వచ్చింది పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి జగత్తులో ఉన్నదంతా పరమేశ్వరుడే ఆ జగత్తు ఉంటే పరమేశ్వరుడు ఉన్నాడు జగత్తు లేకపోతే పరమేశ్వరుడు ఉంటాడు నా నుండి ఆత్మ అయినటువంటి నా నుంచి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి వ్యవస్థలు వస్తున్నాయి అవన్నీ ఉన్నాయంటే నేనున్నాను అవి లేకపోయినా నేను మయ్యేవ సకలం జాతం సకలం ఏది జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మయ్యేవ జాతం నా నుండే పుడుతూ ఉన్నాయి నాలోనే ఉంటూ ఉన్నాయి ఎందుకని జాగ్రత్త స్వప్న సుషుప్తి సకలే విలీనం అదంతా తర్వాత ఏదైతే ఉందో అది ఉంది కాదు మళ్లీ దాని నుంచే వస్తుంది పునః జన్మాంతర కర్మయోగా కాబట్టి దాని నుండే పుడుతుంది మై ఏవ సకలం జాతం నేను ఎప్పుడైతే సచ్చిదానంద స్వరూపం అయ్యానో అనంతమైన నా పుడుతూ ఉంది మై ఏవ సకలం జాతం ఆ తరువాత అవి ఉండడానికి కారణం ఎవరు నేనే నేను ఉంటేనే ఉన్నాయి మై సర్వం ప్రతిష్ఠితం అది ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడింది మై సర్వం లయం యాతి అవి తిరిగి ఎక్కడైతే లయించిపోతూ ఉన్నాయో అది మొన్న మనం చూసింది ఎతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి ప్రయంత్యభిసంవిశంతి ఎవా అది దేని నుండి అయితే సమస్తమైనటువంటి భూతాలు వచ్చాయో వచ్చిన తర్వాత ఇవి ఉండడానికి ఏది ఆధారంగా ఉందో తిరిగి ఇవన్నీ దేనిలో అయితే విలీనమైపోతాయో తద్బ్రహ్మ తద్ బ్రహ్మ అహం అది ఎవరో కాదు నేనే ఇది తటస్థ రక్షణ ఎందుకో తెలుసా డైరెక్ట్ గా చెప్పడం లేదు బ్రహ్మం ఏమిటి డైరెక్ట్గా చెప్పకుండా యథోవాని భూతానే జాయంతి అయవండి ఫలానాయని ఇల్లు ఎక్కడండి వరుసగా అన్ని ఇళ్లు ఒకటేగా ఉంటే అదిగోనండి ఆ ఇంటి మీద కాకి ఉంది చూసారా ఏ ఇంటి మీద కాకి ఉందో ఆయన అది ఇది తటస్థ లక్షణం కాబట్టి అన్ని ఇళ్లు ఒకే విధంగా ఉన్నాయనుకోండి మెడ్రాస్ లో పూర్వం ఉండేటి ఇంతక మనం పోవాల్సిన ఆయన ఇల్లు ఎక్కడుంది అని అడిగామనుకోండి అన్ని అదేండి అన్నాడు అనుకోండి ఆ ఇల్లు ఏదో తెలియదు అక్కడ అదేనండి అదే అన్నీ ఒటిగానే ఉండాయి అప్పుడు ఆలోచన చేస్తాడు ఇలా చెప్తే అర్థం కాదు గనక నైనా అది ఆ కాకి గుర్చొని అది ఇప్పుడు తమాషా ఏంటి తెలిసిన కాకి ఎప్పుడు ఉండదు ఈ పొద్దు గుర్తు పెట్టుకుని ఏదో మనం ఏదన్నా అక్కడ మార్పు చేసుకోకపోతే మళ్ళీ రేపు ఉదయం వచ్చామనుకోండి కాకి ఉంటుంది నమ్మకం లేదు ఇది తటస్థ లక్షణం అందువల్ల వీడు ఆ నడిచేటప్పుడు కూడా కాకి నేను వచ్చేవారు నువ్వు బోవాకు నేను వచ్చేందరు నువ్వు ఎందుకు నువ్వు పోయినావు మళ్ళీ పట్లేదు అది ఎవని భూతాన్ని జయంతి ఏది ఉండడం వల్ల ఈ సమస్తం అనేటువంటి ఆవిర్భవించిందో దేనిలో ఉందో దేనిలో లయించిపోతుందో ఇది తటస్థ లక్షణం ఆ దేని నుండి దేని నుండి అంటున్నాడు కానీ అది ఏదో ఇది తటస్థ లక్షణం देश जी देश सुच देश स्वप्न उग्रत स्वप्न सुषुप्ति जाग्रत स्वप्न सुषुप्ति देंट विलीनम्रह्म तटस्थ लक्षण स्वरूप लक्षण सत्यम ज्ञा अवरूप लक्षण स्वरूप लक्षण तटस्थ लक्षण स्वरूप लक्षण కాబట్టి మొదట అలా తెలుసుకోవాలి నేను ఏది కాదో అది నేను తెలుసుకోవాలి నేను ఏది అవునో ఆ తర్వాత తెలుసుకోవాలి కాని దాంట్లో ఉండేది కూడా నేనే అవి లేకపోయినా నేనుంటాను అని తెలుసుకోవాలి ఇది శాస్త్రంలో ఒక బోధనా విధి ట్రెడిషన్ ఇది ఈ విధంగా తెలుసుకుంటేనే జ్ఞానం వస్తుంది కాని ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు అందువల్ల ఇవి కూడా ప్రక్రియలు ఈ రెండు ప్రక్రియల్ని మనకు తైత్రీయోపనిషత్తులో ప్రవేశపెట్టాడు ఋషి తైత్రేయోపనిషత్తులో ब्रह्म विदाति परं तदेशाभ्युक्त सत्यं ज्ञानमनम ब्रह्म यो वेद निहित गुहाया सोश्ते सर्वान्मा सह आई देश समय को तीरी अदेटदी సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మవిధ్ ఆపునోతి పరం ఆ పరం పరమాత్మ సత్యం జ్ఞానం ఏదైతే ఉందో అది బ్రహ్మవిత్ బ్రహ్మవిదుడు బ్రహ్మమును తెలుసుకోవాలి వాడు పరం ఆపునోతి ప్రాపునోతి అది తానే ఎందుకని అయ్యే ఉన్నాడు తెలియడం లేదు జ్ఞానం కలుగుతుంది తెలిసిపోతూ ఉన్నాడు అని స్టార్ట్ అయింది అర్థమవుతుంది కనుక తైత్రేయ ఉపనిషత్తులో ఇటు తటస్థ లక్షణం అటు స్వరూప లక్షణం ఇంతకు ఇప్పుడు నేను చెప్పాడు యథోవాయమాని భూతాన్ని జాయంతి అందులోనే ఉంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అందులోనే ఉంది కాబట్టి తటస్థ లక్షణాన్ని స్వరూప లక్షణాన్ని అద్భుతంగా వివరిస్తూ పంచకోశాలు స్థూల సూక్ష్మకారణ శరీరాల్లోనే పంచకోశాలు ఉన్నాయి అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమై కోసం ఆనందమై కోసం ఆ పంచకోశాలే ఈ అవస్థాత్రయంగా తెలుస్తుంది అవస్థాత్రయాన్ని మండుక్యోపనిషత్తులో పంచకోశాన్ని తైత్రయంలో డిస్కస్ చేశాం ఈ తైత్రయం మీద ఒక ఉపనిషత్తు మీద మన ఆశ్రమంలో యాభై క్యాసెట్లు మాట్లాడాను నేను ఆశ్రమవాసులకి అవి ఉన్నాయి వీసీడీలున్నాయి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అంత సబ్జెక్ట్ ఉంది అంత సబ్జెక్ట్ ఉంది కనుక నేను కానిది ఏదో తెలుసుకోవాలి ఆ తరువాత నేను అయింది ఏదో కూడా తెలుసుకోవాలి నేను సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి తద్ బ్రహ్మ అది బ్రహ్మం అది అద్వయం రెండు కానిది అది అహమాస్ మీద నేనే అయ్యున్నాను ఇప్పుడు బ్రహ్మమెవరు నేనే అయం ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మయే బ్రహ్మ ఇది ఏకమేవ అద్వితీయం అద్వితీయం కనుక జాగ్రత్త సుక్షిప్తి అవసరం ఉండేటప్పుడు నేను ఉన్నాను అవి లేకపోయినా కూడా నేను ఉన్నాను గనక అసంగ అసంగహ ఎందుకని జ్ఞా జ్ఞానస్వరూపం ఆ జ్ఞాత్వం జ్ఞహ జ్ఞాత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంది తెలియబడేది ఏదైతే ఉందో ప్లీజ్ భాస్ ఏదైతే ఉందో అది ఉంది లేకుండా పోతుంది భాషకం ఏదైతే ఉందో భాష్యం ఉంటే భాషకం దాన్ని ప్రకాశింపజేస్తుంది అది పోతే తాను ప్రకాశిస్తూ ఉంటుంది ఇప్పుడు సపోజ్ సీనవ్ అందువల్ల ఆధారం అనాల్సి వచ్చింది ఆధారం ఆనందం బోధం అని నిన్న చూచారా అది అఖండ బోధం అఖండమైనటువంటి జ్ఞానం అంటే ఎప్పుడు ఉండేటువంటిది సినో ఇది ఏంటండి అన్నాను అనుకోండి ఏం చేస్తారు మీరు వాత్స్వామి అంటారు అది అర్థమహి ఇది వాచ్ అంతేనా వాచ్ఛనా ఉండేది నా చేయలేదా కానీ కరెక్ట్గా చెప్పాలంటే వాచ్ని పెట్టుకొని ఉన్నా చెయ్యి అని చెప్పాలి ప్రత్యేకించి దీన్ని అడగడం లేదని ఇది ఏమిటన్నానగా వాచ్ స్వామిజీ అంటారు ఓకే ఇదేంటి ఇదేంటి చెయ్యి మరి చీకట్లో ప్లీజ్ రాత్రి చీకట్లో నేను మిమ్మల్ని సడన్ గా మనం మాట్లాడుతూ ఉన్నాం కరెంట్ పోయింది అనుకోండి అంతా చీకటి అయిపోయింది ఏం చేయాలని అర్థం ఇప్పుడు ఇదేంటండి అని అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అది ఇదేంటండి ఏంటది అంటాడు అక్కడి నుంచి ఎందుకంటే కనపడడం లేదు బాసగా ఉండలేదు సరేనా కాబట్టి చెయ్యి ఉన్నప్పుడు అండర్స్టాండ్ ది పాయింట్ చెయ్యి ఉన్నప్పుడు ఎట్లాగైతే వాచి ఉన్నప్పుడు వాచిని తెలుసుకోవడానికి ఆధారంగా చెయ్యి ఉందో చెయ్యి ఉన్నప్పుడు కూడా ఇంకొకటి ఉంది అదేంటి తెలుసా వెలుగుంది వెలుగు ఉంది చెయ్యిని తీసేసిన వెలుగుంది చెయ్యి అక్కడికి వస్తే వెలుగుంది చెయ్యి లేకపోతే వెలుగుంది పువ్వుట్ల ఎతే వెలుగులో ఉంది తెలుస్తూ ఉంది దీన్ని తీసేస్తే వెలుగు ఉంది అర్థమవుతుంది ఏవైనా ఇట్లా భాస్యం ఏవైనా ఇట్లా భాస్యం అవి లేకుండా పోతే కూడాను వాటిని ప్రకాశింపజేసింది ఏదో అది ఉంది చిన్మాత్రోహం జ్ఞానస్వరూపంగా ఉంది సదాశివ అదవుతుంది తదు అది ఏదైతే ఉందో న్ స్వరూప కాబట్టి ఇది ఆరోపం కాదు ఇది స్వరూపం స్వరూపం ఆరోపం కాదు స్వరూపం కాబట్టి నా స్వరూపం అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కనుక మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయ్యేవ సకలం జాతం అన్నప్పుడే ఆది ఉంది ఆది ఉన్న దానికి అంత్యం ఉంటుంది ఆ తర్వాత ఉందనుకోండి వచ్చిన తర్వాత మధ్యలో ఉంది ఆదిలో లేదు ఆదిలో లేనిది అంత్యంలో లేనిది మధ్యలో ఉన్నా లేనట్లే ఎట్లా స్వప్నవత్ మృష మేలుకున్నప్పుడు లేదు మేలుకున్న మన జాగ్రత్తలో లేదు సుక్షిప్తులు లేదు మధ్యలోనే వచ్చింది గనక స్వప్నం కల ఏదైతే ఉందో దానికి లావత్తి ఇవ్వడమే అంతకన్నా ఇంకేమి లేదు అది కల గనక కల్లా అంతకన్నా ఇంకేమీ లేదు ఎందుకని మధ్యలో వచ్చింది గనక ఆదిలో లేనిది అంత్యంలో లేనిది మధ్యలో ఉన్న లేనట్లే కాబట్టి మయ్యేవ సకలం జాతం నా నుండి పుట్టింది ఆది ఉంది అంత్యం ఉంటది మధ్యలో ఉంది ఆద్యంతాలలో లేదు మధ్యలో ఉంది ఉన్నా లేకుండా పోయేది కాబట్టి ఆది మధ్యంతాల్లో ఏదైతే ఏవిగా తెలుస్తూ ఉన్నాయో వేటికి ఆది ఉన్నదో వాటికి అంత ఉన్నది గనక అవి అనిత్యం అనిత్యం గనక కాలంలో తెలుస్తూ ఉంటాయి అలా అవి తెలియడానికి ఆ ధర అనేటువంటి వెలుగుని నేనున్న ఇదిగా చేయొచ్చింది ఆది తీసేశాను అంతం మధ్యలో ఉన్నట్లుంది ఆ ఉన్నట్లుపుడు కూడాను వెలుగు ఉండడం వల్ల ఉందే గాని చీకట్లో ఇదేమిటంటే ఎవడూ చెప్పలేకపోవడానికి కారణం అది ఎందుకని తెలుసుకునేది లేదు గనక భాష్యం ఉండినా ఉండాలి భాష్య భాక సంబంధం కాబట్టి తెలియబడేది ఏదో దాన్ని తెలుసుకునేది ఉంది ఆ తెలుసుకునేది ఏదో తేవా అది నివే తద్ బ్రహ్మ అహం ఇది ఆ బ్రహ్మమే నేను కనుక అయమాత్మ బ్రహ్మ తత్వం తత్ ఆ బ్రహ్మస్వరూపం త్వం నీవు అసి అయ్యున్నావు అహం బ్రహ్మాస్మి ఆ బ్రహ్మస్వరూపం అహం నేను అసి అయ్యున్నాను కనుక నువ్వే నేను నేనే నువ్వు త్వమే వాహం త్వమే వాహం ఎందుకో తెలుసా నువ్వు చైతన్యమే నేను చైతన్యమే నువ్వు గనక దేహం అనుకుంటే నువ్వు వేరు నేను వేరు నువ్వు గనక మనసు అనుకుంటే నీ భావాలు వేరు నా భావాలు వేరు కానీ దేహాన్ని దేహంలో ఉండేటువంటి మనస్సును మనసులో ఉండేటువంటి భావాల్ని ప్రకాశింపజేసేది ఏదో దేహము మనసు ఆ భావాలు లేనప్పుడు కూడా తనకు తానుగా ఏదైతే ప్రకాశిస్తూ ఉందో ఇదే చైతన్యమైనప్పుడు తత్చైతన్యం అహమేవా తత్ త్వమేవా త్వమేవా అదే నీవు అదే నేను కనుక నీకు నాకు ఏం పెద్ద తేడా లేదు సర్వత్ర సమదర్శన పండితాహ అది పండితుడు సర్వత్ర సమదర్శనం చేయడానికి కారణం ఇదే సమదర్శనం చేయడం అంటే అన్నిట్లో పరమేశ్వరుడిని వెతికి వెతికి చూస్తాడని కాదు ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడనేటువంటి జ్ఞానంతో జీవిస్తూ ఉంటాడు గనక ఎవరు కనిపించినా పరమేశ్వరుడిగా కనపడతాడు కారణం ఏంటో తెలుసా దృష్టిలో ఉంది ఈ సృష్టిలో కాదు దృష్టిం జ్ఞానమయ్యం కృత్వా పశ్చేత్తు బ్రహ్మమయ్య జగత్ ఈ దృష్టి ఎప్పుడైతే మనకు జ్ఞానాకారంగా ఉందో సృష్టి అంతా కూడాను బ్రహ్మాకారంగా తెలుస్తోంది స్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మాగేణ మహీ మహిషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యోకా సమస్తోవ్ కాలే వర్తతు పర్జన్య పృథివీ సాని దేశోబరహి బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య జో